ఇది నువ్వు కాబట్టి వృత్తి ఉంది నువ్వు ఉన్నావు వృత్తి లేదు నువ్వు ఉంటావు అర్థం చేసుకో అలలు ఉన్నాయి సముద్రం ఉంది అలలు లేవు సముద్రం ఉంది అలలన్నీ సముద్రంలో విలీనమైపోతున్నాయి అది అలలన్నీ సముద్రంలో విలీనమైపోతున్నాయి వృత్తులన్నీ చైతన్యంలో పడిపోతున్నాయి కర్మలన్నీ జ్ఞానంలో కలిసిపోతున్నాయి సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే భగవద్గీత అర్జున సమస్తమైనటువంటి కర్మలు ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో ఈ కర్మలన్నీ కూడా చివరికి వెళ్లి జ్ఞానంలో పడిపోతాయి ఈ జ్ఞానం ఎవరిది నీకు సంబంధించిన జ్ఞానం కనుక నీవు కర్తవి కావు నువ్వు అకర్తవి అయ్యా నువ్వు అకర్తవి అమ్మా నువ్వు అకర్తవి అని బోధిస్తుంది ఉపనిషత్తు అర్థమవుతుంది ఇప్పుడు కర్మకు ఫలితం ఉంది జ్ఞానానికి కూడా ఫలితం ఉంది కర్మకు ఫలితం ఏదొచ్చినా పరిమితమైంది అంతం కలిగింది జ్ఞానానికి ఫలితం ఉంది జ్ఞానానికి వచ్చేటువంటి ఫలితం అనంతమైంది అనంత ఫలం ఎందుకని మోక్షఫలం జ్ఞానానికి వచ్చేటువంటిది మోక్షఫలం కనుక మోక్షం ఉన్నదే మోక్షం ఉన్నది కనుక మోక్షానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉన్నదే కాబట్టి ఉన్నటువంటి మోక్షాన్ని నేను పొందాలి జ్ఞానం వస్తేనే మోక్షం పొందేందుకు అవకాశం ఉంటుంది కనుక జ్ఞానాత్ మోక్షాయితీ సిద్ధం కనుక మనకు కావాల్సింది ఏమిటి ఉపనిషత్తు కాదు మనకు కావాల్సింది మోక్షం అండర్స్టాండ్ దిస్ పాయింట్ మనకు కావాల్సింది జ్ఞానం కాదు మనకు కావాల్సింది మోక్షం మరి మోక్షం ఎట్లొస్తుంది జ్ఞానం వస్తే వస్తుంది ఇది కనెక్షన్ సంబంధ ఇప్పుడు మోక్షం ఎవరైనా ఇచ్చేసారనుకోండి కృష్ణుడు వచ్చి మోక్షం ఇచ్చేసాడు అనుకోండి అయిపోయింది మళ్ళీ మీరు కూర్చొని ఉపనిషత్తు తినమంటే మాకెందుకు బాబా మోక్షం వచ్చేసింది ఉపనిషత్తు కూడా నేనే నువ్వు కూడా నేనే చెప్పేది కూడా నేనే కనుక మనకు కావాల్సింది మోక్షం అందువల్ల నువ్వు ముగ్గుచువు కానీ మోక్షం జ్ఞాన రూపంలో ఉంది గనక జ్ఞానం కలిగితే గాని మోక్షం వచ్చే అవకాశం లేదు గనక ముముక్ష అయినటువంటి నీవు జిజ్ఞాసు అవుతున్నావు జ్ఞాతం ఇచ్చా తెలుసుకోవాలి జ్ఞానం జ్ఞానం ఎట్లా వస్తుంది తెలిసినవాడు ఇస్తే వస్తుంది కాబట్టి తెలిసినవాడు జ్ఞానాన్ని తెలియని ఇస్తే వస్తుంది ఆ తెలిసిన గురువు తెలియనివాడు శిష్యుడు వీళ్ళిద్దరే ఉపనిషత్తులో ఉండేది ఇంకెవరు లేరు ఇంకెవరు లేరు ఉపనిషత్తులు వీళ్ళిద్దరే ఉండరు కర్మలు చేసేవాడు ఉపనిషత్తులో లేరు కర్మకాండలో ఉండరు వేదంలో జ్ఞానకాండలో వీళ్ళిద్దరే ఉండరు గురు శిష్యుడే ఉండరు కాబట్టి మోక్షమే కావాలనుకునేటువంటి వాడు శిష్యుడు అందించగలిగేటువంటి జ్ఞానం అందించగలిగేటువంటి వాడు గురు వీళ్ళిద్దరే ఉండరు ఇంకెవరు లేరు ఓకే ఆయన అందిస్తాడు ఈయన అందుకుంటాడు ఆయన అందిస్తూ ఉండినా ఈయనకు అందకపోతే ప్రాబ్లం ఎందుకని వాడు అర్హుడుగాడు జ్ఞానానికి గాడు అర్హుడు కానంత మాత్రాన ఏం చేయాలి వాడిని అర్హుడుగా తయారు చేయాలి అర్హుడు కానటువంటి వాడిని అర్హుడుగా తయారు చేయాలి ఆ లేని అర్హతను కలిగించాలి ఆ లేని అర్హతను కలిగించేది వేదంలో కర్మకాండ అర్థమవుతుందా ఇప్పుడు ఉదాహరణకి త్రాగుబోతున్నాడు అనుకోండి వీడికి మోక్షం కావాలా లేదా చెప్ప మోక్షం కావాలా అసలు అది అది మోక్షం అనుకుని దాంట్లో ఉన్నాడు అధీతమోషం ఆ ఈ బంధాల నుంచి మరిచిపోవాలంటే తాగితే గానీ మరొక మార్గం లేదు కనుక ఇది మర్చిపోవడానికి వాడు తాగుతూ ఉన్నాడు బంధ విముక్తి అది వాడికి మోక్షం కావాలి అర్థమవుతుంది త్రాగడం ఎవరికి ఇష్టం లేదు దాన్ని తాగకుండా మనిషి ఉండలేదు తాగబోతు. త్రాగడం త్రాగుబోతు కూడా ఇష్టం లేదు తాను తాగకుండా మాత్రం త్రాగుతుండలేడుతో దొంగతనం చేయడం దొంగకిష్టం లేదు వాడు ఏంటి పది రూపాయలు దొంగతనం చేస్తాను లక్ష రూపాయలు ఇచ్చే దొంగతనం చేయకుండా కూర్చుంటాడు దొంగతనం చేయడం దొంగకి ఇష్టం లేదు కానీ దొంగతనం చేయకుండా దొంగ ఉండలేడు ఇవన్నీ ప్రారబ్ధాలు అందించేటువంటి పురుషార్థాలు అంత ఇంకేమి ప్రారంధాలు అందించే పురుషార్థాలు గతంలో తెచ్చుకున్నాం అవన్నీ గబ్బిలాల్లాగా గుండెలను పట్టుకుని ఉన్నాయి వేలాడుతూ ఉన్నాయి అంతకన్నా ఇంకేండి ఇప్పుడు నేను అడుగుతున్నా త్రాగుబోతు జ్ఞానం కావాలా లేదా దొంగకి జ్ఞానం కావాలా లేదా వాడికి మోక్షం అవసరం లేదా స్వామీజీ వాడు జ్ఞానార్జనకి అర్హుడు కాడు విత్తడ్రా చేసుకో పాయింట్ ఆత్మ జ్ఞానానికి మనిషి ఏవడైనా కాని ఫలానా వాడు అర్హుడు కాడు అని చెప్పేటంతటి వాక్యాన్ని కన్నా మించిన పాపభూయిష్టమైన వాక్యం మరొకటి లేదు అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం వాడు ఎవడైనా కాని మనిషి ఆత్మజ్ఞానానికి అర్హుడు కాడు అంతకన్నా పాపం మరొకటి లేదని ఈ ప్రపంచంలో పాప వాక్యాలు ఏమన్నా ఈ ప్రపంచంలో ఉంటే అత్యుత్తమైనటువంటి పాపవాక్యం ఇదేనన్న నా ఉద్దేశం కారణం ఏంటో తెలుసా వాడే కదండి ఆత్మ ఏంటి వాడే కదా ఆత్మ వాడికి అర్హత కాకపోవడం ఏంటి వాడికి అర్హత లేకపోవడం ఏంటి లేనిదాన్ని పొందాల్సిన అవసరం వాడికే ఉంది వాడే ఆత్మ వాడు ఆత్మని వాడికి తెలియదు ఈ జ్ఞానం వాడికి కలిగిన తర్వాత చెప్తాడు నీకు ఉపనిషత్తు వాడే అర్థమవుతుంది ఆ జ్ఞానం వాడికి కలగాలి అంతే అందుకని ఏం చేయాలి అనర్హుడు అని తోచిపరేయడానికి అవకాశం లేదు అర్హత లేనిది మనసు గనక మనసుకు అర్హతని కల్పించాలి అర్థమవుతుంది అర్హత లేనిది మనసు మనిషి కాదు తానే ఆత్మ బాగా అర్థం చేసుకోండి ఇది మనసులో అశుద్ధం ఉంది అశుద్ధాన్ని తొలగిస్తే వాడు జ్ఞానానికి అర్హుడవుతాడు ఈ పని చేయాలి కాబట్టి త్రాగుబోతు అనర్హుడు అడుగుడే కానీ ఇప్పుడు వాడికి అర్థం కాదు అందుకని ఏం చేయాలో తెలుసా డైరెక్ట్ గా వాడిని జ్ఞానం వైపు తీసుకుని పోతే ఇలా ఉపయోగం లేదు వేదంలో వాడిని జ్ఞానకాండ దగ్గరకు తీసుకపోతే ఉపయోగం లేదు కర్మకాండ దగ్గరకు వాడిని తీసుకొని రావాలి ఎట్లా మొట్టమొదట త్రాగుడు మానిపించాలి ఫాస్ట్ థింగ్ అంతేగాని వాడిని ధ్యానం చేయరాని కాదు ఇది ఎవరు చెప్తారంటే పిచ్చోళ్ళు చెప్తారు పూర్వం నేను చెప్పేవాడిని అందరికి ధ్యానం చేయడు ధ్యానం ఇప్పుడు ఎవరు చెప్పడం లేదు అందువల్ల అప్పుడు టెన్షన్ నాకు ఇప్పుడు హాయిగా ఉంది మనసు ఎందుకని అర్హత లేని వాడికి ఏం చెప్తే వాడు ఏం చేస్తాడు అర్హత మనం క్రియేట్ చేయాలి వాడిని సాధ్యమైనంత వరకు వాడిని అర్థం చేసుకొని వాడి ప్రార్థాన్ని అర్థం చేసుకొని వాడి దౌర్భాగ్యాన్ని అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయాలంతే ఎందుకని తాగుపోతాడు కదా వాడు ఇష్టం ఆడుతాడు మనమే వాడికి అనుకూలంగా ఎట్లా పట్టించాలని మనం అర్థం చేసుకుంటూ పోవాలి అండర్స్టాండ్ కనుక మొట్టమొదట వాడి చేత త్రాగుడు మానిపించాలి త్రాగడంలో ఉండేటువంటి దోషాలు వాడికి తెలియజేయాలి క్రమేపీ ఒక రోజులో మారలేడు క్రమేపీ మారతాడు పారంపర్యన సోఫానుక్రమంగా మారాలది అలా మారిన తర్వాత త్రాగుడు మానేశాడు అనుకోండి అప్పుడేం చేయాలి వెంటనే ఆత్మజ్ఞానం మొదలుపెట్టామనుకో మళ్ళీ పోయి తాతాడు ఎప్పుడైతే వాడు త్రాగుడు మానేశాడో ఆ తరువాత వాడి చేత నామం పలికించాలి తాగి తాగి పాడైపోయినటువంటి నాలుకని నామం పలికి పలికి శుద్ధి పడేటట్టుగా చేయాలి అంతగా నీకు ఒక మార్గం ఓం నమో భగవతే వాసుదేవ పలికించాలి వాడి చేత అనేకమైనటువంటి సాధనలు చేయించాలి పూజలు జయించాలి సత్కార్యాలు జయించాలి ధ్యానం చేయించాలి ఇవన్నీ చేయించాలి వాడి చేత ఇదంతా ఉపాసన సత్కర్మానుష్ఠానం తాగకుండా ఉండడం సురాం న హింసాం న కురియాదు హింస చేయకు మద్యపానం ముట్టకు ఎందుకని ఇదిగో ఈ దీ దోషాలున్నాయి గనక సురామ నప్పిపేతు తాగకూడదు ఆపేశాడు ఆ తరువాత నామజపం చేయి ఇది ఉపాసన కాబట్టి కర్మ ద్వారా వాడిని శుద్ధి చేసుకుంటూ రావాలి ఉపాసన ద్వారా వాడి మనసును శుద్ధి చేసుకుంటూ రావాలి ఇట్లా వచ్చిన తరువాత ఈ బుద్ధి శుద్ధిపడుతుంది శుద్ధిపడిన బుద్ధి బుద్ధిగా జ్ఞానం వింటది శుద్ధిపడని బుద్ధిండుడు ఎంతసేపన్నా చెప్పు అది అడుక్కు తింటూనే ఉంటుంది ప్రపంచంలోకి దానికి జ్ఞానం మీద ఎంతైనా చెప్పు నువ్వు సాక్షాత్ శంకరుడన్నా వచ్చి చెప్పని జ్ఞానం మీద ఆ బుద్ధికి ఆసక్తి ఉండనే ఉండదు ఎందుకని ఇష్టమే లేదు దాని మీద శుద్ధి ఇంకా జ్ఞానం ఎంత చెప్పి ఉపయోగం లేదు కాబట్టి బుద్ధి కనుక శుద్ధిపడితేనే అది చక్కగా జ్ఞానాన్ని వినగలుగుతుంది ఇది అంతఃకరణ శుద్ధి అంతఃకరణ నైశ్చల్యం దీనికోసం కర్మకాండ బాగా అర్థం చేసుకోండి ఇది లేకపోతే వంద పుస్తకాలు తెలియకు అర్థం కాదు బాగా అర్థం చేసుకోండి అంతఃకరణ శుద్ధ్యర్థం అంతఃకరణ నైశ్చల్యార్థం దీనికి కర్మకాండ పర్యాయ పదాలుగా వాడాలని అనుకుంటానరా అంతఃకరణ శుద్ధ్యర్థం అంతఃకరణ నైశ్చల్యార్థం నో ఆ పదం ఈ పదం రెండే కదా స్వామీజీ ఎందుకు రెండు పదాలు ఓహో పదాలు మనకు తెలియడం కోసం వాడాడేమో నైశ్చల్యం శుద్ధి అంతఃకరణ నైశ్చల్యార్థం అంతఃకరణ శుద్ధ్యార్థం ఓహో పదాలు తెలియడం కోసం వాడాడేమో నోనో కాన్షియస్గా వాడాను అది వేరే ఇది వేరే అంతఃకరణ శుద్ధి వేరే అంతఃకరణ నైశ్చల్యం వేరే బుద్ధి శుద్ధి పడి ఉంటే అంతఃకరణ శుద్ధి బుద్ధిలో అశుద్ది లేకుండా ఉంటే అంతఃకరణ శుద్ధి కాని బుద్ధి నిశ్చలంగా ఉంటే అంతఃకరణ నైశ్చల్యం అని స్వామిజీ శుద్ధి పడిన బుద్ధి నిశ్చలంగా ఉండదా నిశ్చలంగా ఉండేటువంటి బుద్ధిలో శుద్ధి లేకుండా ఉంటుందా శుద్ధి లేకపోతే నిశ్చలంగా ఎట్లుంటది ఎందుకో చెప్పనా అందుకోసం మనకు పురాణాలు ఉపయోగపడతాయి ఇక్కడ శృతి స్మృతి పురాణం అద్భుతమైన భాష్యాలు రచించిన శంకరాచార్య స్వామి వేదాన్ని వదిలిపెట్ట అటు కర్మకాండ వదల ఇట్లు జ్ఞానకాండం వదల్ల శృతి స్మృతి భగవద్గీతను వదల్ల ఆయన భాష్యమే దిక్కు మనకు పురాణాన్ని కూడా వదల్లా ఎందుకు ఒకదానికోటి సమన్వయం రావణాసురుడు ఉండాడు అనుకోండి వాడు ఎంత తపస్సు చేశాడు కర్మకాండ ఉపాసన జ్ఞానం కాదు ఇది ఉపాసన ఉపాసన కర్మకాండకి ఇంతగా వస్తుంది ధ్యానం కర్మకాండకి ఇంతగా వస్తుంది కాబట్టి ఎంత చేశాడు వాడు చేయకపోతే బ్రహ్మదేవుడు వాడికి ఎందుకు కనపడతాడు దర్శనమిస్తాడు వరాలు ఎందుకు ఇస్తాడు సరేనా ఎంత నిశ్చలమైనటువంటి ఏకాగ్రత ఉంది కాబట్టి రావణాసురుడికి అంతఃకరణ నైశ్చల్యం ఉంది కానీ అంతఃకరణ శుద్ధి లేదు ఎందుకో తెలుసా ఆ వరాలు పొంది అంత గొప్పవాడైన తర్వాత మళ్లీ వాడు చేసిన పనులన్నీ ఎట్లుండే బుద్ధిశుద్ది పడలేదు కానీ నైశ్చల్యం ఉంది ఓకే అర్థమైంది ఇప్పుడు కొందరు మంచి వాళ్ళు ఉంటారు పవిత్రులు ఇద్దరు అండి తమాషా వాళ్ళ బుద్ధి శుద్ధిపడి ఉంటారు ఎందుకో తెలుసా అశుద్ధం చేయనే చేయరు ఆ బుద్ధి ఆ బుద్ధులో అశుద్ధం ఉండదు పాపకార్యాలు చేయరు తప్పు చేయరు మంచివాళ్ళు క్లీన్ క్లీన్ సరేనా కానీ తమాషా ఏంటి తెలుసా కోతి కన్నా తీవ్రంగా ఉంటుంది మనసు తప్పే చేయడు మంచివాడు వెరీ గుడ్ ఫెలో ఉపన్యాసంలో కూర్చుంటే ఉంటాడు మనం అప్పుడు ఏటా ఎంత మంచోడు వినడేంటి ఎందుకని కనిపెట్టేయచ్చు కారణం ఏంటి తెలుసా అందుకని వచ్చాడు కూాడు కాన్సన్ట్రేషన్ లేనే ఈయనెవరో తెలుసా నైశ్చల్యం లేనాయన మంచోడే పాపం ఇస్ ఎ గుడ్ ఫెలో ఇప్పుడు అర్థమవుతుంది మీకు అంతఃకరంలో శుద్ధి ఉంది తప్పు చేయుడు పాపం చేయుడు మన దోషాలు ఏమి లేవు రాగద్వేషాలు లేవు క్లీన్ కానీ నైశ్చల్యం లేదు కాబట్టి అంతఃకరణ శుద్ధ్యర్థం అంతఃకరణ నైశ్చల్యార్థం ఇప్పుడు అర్థం అవుతుందా మీకు అంతఃకరణ నైశ్చల్యార్థం కాబట్టి కర్మకాండలో ఈ రెండు జరుగుతాయి అంతఃకరణ శుద్ధి పడుతుంది అంతఃకరణ నిశ్చలంగా ఉంటుంది ఎట్లా స్వామీజీ సత్కర్మానుష్ఠానం ద్వారా శుద్ధి పడుతుంది ఉపాసనలు ధ్యాన ప్రక్రియల ద్వారా నైశ్చల్యాన్ని పొందుతుంది ఈ రెండు కర్మకాండలు ఉన్నాయి అంతఃకరణ శుద్ధి అంతఃకరణ నైశ్చల్యం ఈ రెండు ఉండే చూసారా ఇప్పుడు కర్మకాండ ఎంత అవసరమో అట్లని బుద్ధిని శుద్ధిగా పెట్టుకొని చక్కటి ఏకాగ్రత కలిగి ఉండి కూర్చున్నా ఉపయోగం లేదు జ్ఞానం లేకుండా ఎందుకనే తెలుసా ఇదే తమాషా అద్వైతానికి భిన్నంగా ఉండాలి చూసారా చాలా మంది విశిష్ట అద్వైతులు వాళ్ళు వీళ్ళు చాలా మతాలు వాళ్లలో చాలా మంది పవిత్రంగా ఉండేవాళ్ళు ఉండరు మంచి నిశ్చలమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఉండరు కానీ జ్ఞానం లేదు మంచి బుద్ధి ఉంది పవిత్రంగా ఉంటారు నిశ్చలంగా ఉంటారు కానీ దేవుడు వేరు నేను వేరు చూసారా ఇప్పుడు అర్థం అవుతుందా మీకు అంటే కర్మకాండలోనే ఉండాలని అర్థం కర్మకాండలో నిష్ణాతులు ఓకే కర్మకాండ వరకు పూర్ణత్వం పొందారు కానీ ఇంకా వీళ్ళు జ్ఞానకాండలోకి ఎంటర్ కాలేదు కానీ జ్ఞానంలోకి వెళ్లాలి అంటే మాత్రం కర్మకాండలో నిష్ణాతులు అయి ఉండాలి బాగా అర్థం చేసుకోండి ఇది ఎట్లా అంతకరణ శుద్ధి బుద్ధి శుద్ధిపడి ఉండాలి బుద్ధి నిశ్చలంగా ఉండాలి బుద్ధి శుద్ధిపడడానికి కర్మానుష్ఠానం బుద్ధి నిశ్చలంగా ఉండడానికి ఉపాసనలు ధ్యానం ధ్యానం చెప్పినప్పుడు మీకు రెండు మాటలు చెప్పాను జ్ఞాపకం ఉందా మీకు బహిరంగ సాధన అంతరంగ సాధన బహిరంగ సాధన కర్మయోగము అంతరంగ సాధన ధ్యానం అని చెప్పాను అప్పుడు అది కర్మ ఉపాసన ఇది ఈ రెండు కూడాను కర్మకాండలోనే ఉండే ఈ రెండు కనుక చేస్తే చక్కగా కర్మకాండంలో చెప్పినటువంటి ఉపాసనన్నీ కూడా మనం చక్కగా చేసి బుద్ధి శుద్ధిపడి అంతకల నైశ్చల్యం జరిగితే ఇప్పుడు బ్రతుకు పవిత్రంగా మారిందని అర్థం బుద్ధి బుద్ధి అర్థం ఎప్పుడైతే బుద్ధి పవిత్రంగా బ్రతుకు పావనంగా మారిపోతూ ఉందో అటువంటి వ్యక్తిలో ఎప్పుడు వివేకం వైరాగ్యం కనపడుతూ ఉంటుంది వివేక వైరాగ్యాలు ఎవరిలో ఉంటాయో వాళ్లల్లోనే మంజులమైనటువంటి భావాలు అలా అలా మెదులుతూ ఉంటాయి అందుకని మనం అలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది ఏంటోనండి సామాన్యమైన విషయం కూడా ఆయన ఇంకో చూస్తాడండి కారణం ఏంటో తెలుసా అంతఃకరణ శుద్ధి అంతఃకరణ నైచల్యం మన బుద్ధి చూడలేని వాళ్ళ బుద్ధి చూస్తుంది మనం మనసు అర్థం చేసుకోలేదు వాళ్ళ మనసు అర్థం చేసుకోండి ఎందుకని ఆ హృదయం అంత పవిత్రం అది సంతపురుషులు ఎందుకని కర్మకాండం దాటేసి ఉండాలి ఆ ఉపాసన వల్ల వచ్చినటువంటి శుద్ధి అది అందుకని ఎప్పుడు పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి భావాలు మంజులమైనటువంటి మనోహరమైనటువంటి మనోగ్రమైనటువంటి భావాలకు కదులుతూ ఉంటాయి ఎందుకని ఆ బుద్ధిలో పాపభూయిష్టంగా అవి ప్రాపంచిక వాసనలు లేవు గనక ఎప్పుడు ఈ భావాలే కదులుతూ ఉంటాయి ప్రసన్నంగా ఉంటుంది వాళ్ళు చూస్తే అర్థమవుతుంది ప్రసన్నంగా ఉంటుంది వాళ్ళ చూపు ప్రసన్నంగా ఉంటుంది వాళ్ళ భావన ఒక భక్తుడు ఉండేవాడు రోజు ఆలయానికి వెళ్లేవాడు నిత్య కర్మానుష్ఠానం ఉపాసన ధ్యానం ఇది చేస్తూ ఉండేవాడు కానీ ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు నాస్తికుడు ఎట్లా యథా రాజా మంత్రి ఆయన ఇంకా పరమ ఎవడైనా సరే భక్తి చేస్తున్నాడంటే వాడిని శిక్షించడమే హిరణ్యకపుడు ఫ్యామిలీ భక్తి చేసేటువంటి వాడిని శిక్షించడమే ఇంకేమి లే నాకు తెలిసి మాట చెప్తున్నా ఎన్నో ఘోర కృత్యాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో భయంకరమైన కృత్యాలున్నాయి అన్నిటికన్నా పాపభూయిష్టమైనటువంటి కృత్యం నాకు తెలిసేటువంటి పాపకార్యం పవిత్రమైన భక్తిలో ఉండే హృదయాన్ని కష్టపెడితే అంతకవించినటువంటి పాపం మరొకటి ఉండనే ఉండదు ఈ మనం చేయలేకపోయినా పర్వాలేదు కానీ వాళ్లకు మాత్రం అడ్డుపడకూడదు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అనుభవంలో అందుతుంది భక్తి చేసుకుంటా ఉన్నాడు వీడు కష్టపెడతా ఉంటాడు ఎవ్వరు భక్తులు ఉంటే వాళ్ళని కష్టపెడుతూ ఉంటాడు ఒక రోజు ఈ భక్తులు పోతూ ఉన్నాడు ఆలయానికి రోజు పోతాడు రోజు ఆలయానికి పోతాడు ఉదయం అంతా ఆయన సత్కర్మస్థానం అంతా ఇంట్లో చేసుకుంటాడు సాధనలు చేసుకుంటాడు పూజలు చేస్తాడు అంత అయిపోతుంది ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించి వస్తాడు బయలుదేరిపోతూ ఉన్నాడు మంత్రి కనపడ్డాడు ఏదరావు ఎందుకో తెలుసా ఆయన తెలుసు విడిపోయేది ఎక్కడికో ఆ ఊరు వాడే రోజు పోతాడు ఇరవై సంవత్సరాల నుంచి పోతున్నాడు ఇతను చూస్తూనే ఉన్నాడు ఎట్లా వాడిని కంట్రోల్ చేయడానికి అర్థం కావడం లేదు రైట్లా అని చెప్పేసి వచ్చాడు ఇరవై సంవత్సరాల నుంచి పోతూ ఉన్నాడు కనుక ఆలయానికి ఆలయానికే పోతున్నాడు అని తెలుసు అందుకని ఇష్టం లేదు ఇది అందుకని అడిగాడు అబ్బాయి నువ్వు ఆలయానికి పోతున్నావు ఆయన అడుగుతాం ఏమంటాడు ఏమో కాబట్టి చూద్దాం అని నేరుగా ఆ రోజు పోతూ ఉంటే తట్టుకోలేకపోయాడు ఆ రోజు ఎందుకని నాస్తికుడు ఇతను ఆలయానికి పోతున్నాడే అని ఎయ్ కంహియ మంత్రి గారు నమస్తే భక్తుడు గనక ఏంటి ఎక్కడ పోతున్నావు ఎక్కడికి పోతున్నావు ఏం చెప్తారు భక్తులైతే పిచ్చోళ్ళని అర్థం భక్తుడు జ్ఞానవంతుడిగా ఉండాలని ఎందుకని అడిగిన వాడిని బట్టి సమాధానం అడిగినోడు నాస్తికుడు పైగా మంత్రి వాడి చేతుల అధికారం ఉంది ఎంతో మందిని హింసించి ఉండాడు ఇప్పుడు ఏం చేయబోతాడు అందుకని అడిగిన వాడిని బట్టి ఎక్కడే పోతున్నావంటే ఈ భక్తుడు అన్నాడు నాకే తెలియదు నాకే తెలీ అంతే రెచ్చిపోయాడు వాడు ఎట్లాగో పనిష్ చేయాలనుకుంటున్నాడు గనక ఏమంటావా నాకే తెలియదంటవా నాకే తెలియదంటవా తెలియకుండా పోతున్నావా తెలియకుండా ఎక్కడికో పోతున్నాడంటే ఒక మనిషి ఒక మనిషి ఒక